సో మహా సౌందర్యవతులుగా ప్రసిద్ధి చెందిన మార్గం మనరో మొదలైన వాళ్ళు కూడా తమ రూపమును శిథిలమై శిథిలమవుతాను చూసినారు నేను చాలా బలవంతులము అనుకున్న భీముడు కింగ్ కాంగ్ దారాసింగు మొదలైన వాళ్ళందరి శారీరక బలములు కూడా కాలక్రమంలో పోయేది రూపము నిలబడేది కాదు రూపము శిథిలమవుతుంది కాబట్టి దేవుడికి ఈ రూపము అని నేను పెట్టి గుర్తున్నట్లయితే ఆ రూపమును బట్టి వచ్చే దోషాలన్నీ వస్తాయి మరైతే రూపం ఎందుకు పెట్టారు ఉపాసకానం కావ్యార్థం బ్రహ్మను రూపకల్పన అని ఎక్కడి నుంచో వచ్చింది ఓ శ్లోకం ఒకటి నేను వృద్ధువుని వాడు మా నాన్నగారు చెప్తుంటే వృద్ధువుని వాడు నటే రూపం నచాకారో నాయుధాన్ని నచా ఆస్పదం నీకు రూపము లేదు ఆయుధములు లేవు ఆకారము లేదు ఒక నివాస స్థానము అనేది ఏమీ నీకు లేదు ఇప్పుడు దేవుడు కూడా నల్లమల్లాగా ఇల్లు కట్టుకున్నాం ఆ బిల్డింగ్లో గుర్తున్నాడు అంటే మనం పడి పాటలన్నీ అయినా పడాల్సి ఉంటుంది ఆ బిల్డింగ్లో వాటర్ లీక్ అయితే మీరు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి అయినా పని చేయాల్సి ఉంటుంది బిల్డింగ్ కట్టుకున్నాడు కానీ వాటర్ లీక్ అవ్వదు అని చెప్పగలరు ప్రెసిడెంట్ కూడా బిల్డింగ్ కట్టుకుంటే వాటర్ లీక్ ఉంటుంది వాటర్ సప్లై చేయాల్సి ఉంటుంది ఆ సప్లై ఏదైనా కొన్ని తేడాలు వస్తే కావచ్చు యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ హాల్టెడ్ గవర్నమెంట్ ఇది స్టాప్ ఉన్నారు దాన్ని ఏమంటారంటే షట్ డౌన్ అంట యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఏమైంది షట్ డౌన్ అయ్యింది బంగ్లాదేశ్ గవర్నమెంట్ బాగా నడుస్తుంది యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ షట్ డౌన్ యునైటెడ్ స్టేట్స్ పక్కనే చిన్న ద్వీపము చిన్న గవర్నమెంట్ ఉంది వాళ్ళు కూడా గవర్నమెంట్ అది కూడా నడుస్తుంది అన్నీ నడుస్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ మాత్రం షట్ డౌన్ ఆ విధంగా వైకుంఠంలో కూడా షట్డౌన్ అయ్యే ప్రమాదం వస్తుంది వైకుంఠము స్వర్గము షట్డౌన్స్ ఉంటాయి ఉండవాలని చెప్పడానికి వీలు ఉండదు కాబట్టి రూపము ఆకారము ఇవన్నీ కూడా కల్పన మనం పెట్టుకున్నది కల్పన అంటే పెట్టుకోవడం అలా పెట్టుకుంటాం మీరు అలా పెట్టుకుంటారా పెట్టుకోరా ఇక్కడ ఇది ఇక్కడ మేము కిచెన్ పెట్టుకుంటాము ఇక్కడ బాష్రూమ్ పెట్టుకుంటాము ఇక్కడ బెడ్రూమ్ పెట్టుకుంటాం అలా దేనికి దానికి మీరు అలా పెట్టుకుంటూ ఉంటారు కదా తర్వాత క్రాసింగ్ ఇక్కడ పాపిడి ఇక్కడ పెట్టుకుంటాను ఇంకొకటి పాపిడి ఇక్కడ పెట్టుకుంటాడు ఇంకొకటి పాపిడి ఇక్కడ పెట్టు ఎవరిష్టం వాడికి అలా పెట్టుకోవడం దాన్ని పెట్టుకోవడం అంటారు కల్పన అలాగే మేము దేవుడికి పేరు పెట్టుకున్నాము ఈ రూపం పెట్టుకున్నాము ఎందుకోసం పెట్టుకున్నారు అంటే ఏదో వర్పస్సు ఉంటుంది దానికి ఉపాసన కోసం పెట్టుకున్నారు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణం రూపకం ఇది నేను అడగలేదు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు నాన్నగారు ఈ శ్లోకాన్ని నేను ఎప్పుడు అడగలేదు తోచలేదు అప్పుడు విని శ్లోకం పట్టుకున్నానే కానీ దాని ఆరిగ్యం పట్టుకోలేకపోయాను తర్వాత ఎప్పుడు అనుకుంటూ ఈ శ్లోకం కోర్టు చేసినప్పుడల్లా మనస్సులో చిన్న క్లేశం ఉండేది దీని ఆరిగ్యం దాని మూలం ఎక్కడో తెలియాలి కదా శ్లోకం అంటే అలాగా మూలం చెప్తే దానికి ప్రమాణం ఉంటుంది మూలం లేకపోతే ఇలాంటి శ్లోకాల స్లోట్ అవుతూ ఉంటాయి దాని తర్వాత ఒక విద్యార్థి నా దగ్గర చదువుకునే విద్యార్థి అవి శ్లోకం నాకు దొరికింది అని పట్టుకొచ్చాను అది ఎక్కడ దొరికిందంటే పూర్వతాపిని ఉపనిషత్తున ఉంది గోపాల పూర్వతాపిణి ఉపనిషత్తును ఉపనిషత్తుంది ఇలాంటి ఉపనిషత్తులు అనేక ఉన్నాయి దాంట్లో ఉంది శ్లోకం ఆ కుటేశంతో సహా పట్టుకొచ్చాడు అసలు ఎక్కడో శ్లోకం ఉంది అని కాబట్టి పరమాత్మకు ఒక రూపము దానికి తగ్గ నామము నామమును బట్టి రూపము రూపమును బట్టి నామము ఆ వ్యవస్థను దాటి దానికి అతీతమైనటువంటి నామరూపములు లేని పరమాత్మకు తగిన నామము కాని నామము నామము కాని నామము నిర్దేశము అంతేతా నామం అంటాం లేదు నిర్దేశము నిర్దేశం మోర్ దాన్ నామ ఇట్ ఈజ్ ఎ నిర్దేశ నిర్దేశ అంటే పాయింటింగ్ అవుట్ ఫింగర్ పాయింటింగ్ అవుట్ ఫింగర్ అని అర్థం నిర్దేశము అటువంటి నిర్దేశము నామరూపములకు అతీతమైనటువంటి పరమాత్మకు మూడు రకములుగా చేయబడి ఉన్నది త్రివిధ స్మృత ఎది ఓం తత్ సత్ ఇప్పుడు బ్రహ్మ అనగానే పరమాత్మ పరమాత్మ నుంచి వచ్చినది ఏమిటి వేదము వేదం బోధించేది ఏమిటి యజ్ఞము యజ్ఞమును చేయి వాడేవాడు బ్రాహ్మణుడు యజ్ఞమును చేసేవాడు బ్రాహ్మణుడు మాకున్నప్పుడు కథ చదివివాడు ఒక బ్రాహ్మణుడు యజ్ఞములు చేయుట కొరకై ఒక మేక పిల్లలు తీసుకు వెళ్ళొచ్చిండేను అంటూ కథ చదివి ఉంటాడు ఆ కథ అలాగే ఉంటుంది కాబట్టి బ్రాహ్మణుడు యజ్ఞం చేసేవాడు బ్రాహ్మణుడు యజ్ఞం విధించింది ఎవరు వేదము ఈ వేదం ఎక్కడి నుండి పుట్టింది బ్రహ్మ పరమాత్మ నుండి పుట్టింది బ్రహ్మ పరమాత్మ బ్రహ్మదేవుడు కాదు పరమాత్మ నుంచి పుట్టింది ఇక్కడ శిస్టమిది ఇది పురాణం కాదు ఇది అయితే తర్వాతి కాలంలో మా తాతగారు యజ్ఞం చేశారు కాబట్టి తాతగారు బ్రాహ్మణుడు నువ్వు చేసేవాడు నేను చేయలేదు బట్ నువ్వు బ్రాహ్మణుడు కాదు అయితే తాతగారు సోమయాజి వీడు సోమయాజని పెట్టుకుంటాడు ఎవరన్నా విన్నవాళ్ళు ఎవరు ఉంటారు అయ్యో పాప ఆయన సోమయాగం చేసేదేమో అని అని అనుకుంటారు అందులోగా ఆయన చూటు బుటూ సిగరెట్ కాల్చుకుంటూ వస్తారు ఆయన చేసి సోమయాగం సిగరెట్ కాల్చడమే కాబట్టి సోమయాగం చేసిన వాడి పేరు తను పెట్టుకుని సోమయాగం చేసిన వాడికి ఇచ్చిన బిరుదు బ్రాహ్మణ నామధేయాన్ని తాను పెట్టుకోవటం అది సరికాదు కాబట్టి నేను ఒక టైం ఎదుగుదా ఆయన ఎవరిలో అడిగారు మీ కులం ఎవటండి అని అడిగారు కొంతమందికి కులం తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది అడిగాడు కొంతమందికి ఆ ఉత్సాహం ఉండదు ఎందుకంటే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ లేనివాడికి ఎదురు వాడి కులం తెలుసుకోవాలని ఉత్సాహం ఉండదు సో అడిగాడు అడిగితే కులం ఎవట ఆయన ఏం చెప్పాడంటే మా పాప మా నాన్నగారు బ్రాహ్మ నాన్నగారు బ్రాహ్మణుడు అని చెప్పారు అంటే ఇప్పుడు మీరు కూడా బ్రాహ్మ నాది చదువుకండి మా నాన్నగారు అయితే మాత్రం బ్రాహ్మణు ఎందుకంటే ఆయన పాపం వేదమోది చదువుకున్నారు ఈ నేనేమీ చదువుకోలేదు కాబట్టి ఆయన మాట ఆయన పేరు నేను ఎలా పెట్టుకోగలుగుతాను ఆ బ్రాహ్మణ నామధేయము నాకు తగదు అని అన్నారు కాబట్టి బ్రాహ్మణ శబ్దాన్ని చూసి మీరేం కంగారు పడకండి వేదమోది చదువుకుని విజ్ఞాగాది కరతువులను అనుష్ఠించేవాడు బ్రాహ్మణుడు కాబట్టి ఆ పరమాత్మను ఉద్దేశించి మూడు నామములు మూడు నిర్దేశములు ఆ పరమాత్మ నుంచి వేదములు వచ్చాయి ఆ వేదములు యజ్ఞములను విధించాయి ఆ యజ్ఞములను అనుష్ఠించేవారు బ్రాహ్మణులు ఇదంతా సృష్టి ఆది ఎందు జరిగినది అటువంటి పరమాత్మకు మూడు నిర్దేశములు ఓం సత్ సత్ మీకు పౌరాణికులు ఏం చెప్తున్నారు పౌరాణికులు మీకు ఎటువంటి సంస్కారం కలిగిస్తారంటే ఎటువంటి వాసన పెడతారంటే మీకు పుణ్యం రావాలంటే రామానో కృష్ణానో అనాయ్యం పెడతారు మంచిది కానీ అంతకంటే సుపీరియా ఓం సత్ సత్ దీంట్లో ఇంటింట్లో తత్ సత్ మొదటిది ఉమం కాబట్టి అది దట్ సిక్స్ ఓం ఓంకి ప్రాముఖ్యం వచ్చింది ఓం ఎటువంటిదో తత్తు సతు కూడా అటువంటిదే మీరు ఎప్పుడైనా ఓంకారమును ఆ విధంగా తెలుసుకుని మీరు అభ్యాసం చేయవచ్చు మీకు ఎప్పుడైనా మనస్థుతికి క్లేశము ఖేదము కలిగిందనుకోండి ఖేదము అంటారు అంటే సారో లేకపోతే ఒక బరువు భారం మనో ఖేదము ఖేద పడుతున్నాడు అతను కేర్రమం మీతో కలిగినప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి పరమాత్మ తత్ పరమాత్మ అంటే మళ్ళీ వెంటనే బొద్దు కోసం పేరు పెట్టినట్టుగా వద్దు తత్ సత్ అంటే ఓపెన్ ఓకే సత్ ఉన్నది ఉన్నది ఆ పరమాత్మ ఒక్కటి అది పరమాత్మ అది ఒక్కటికే గలదు అదియే తెలుగులో ఆ అవుతుంది ఒకర్రా అప్పున్నాడు బస్సు అనే పదాన్ని నేర్చుకున్నాడు చిన్న చిన్నప్పుడు ఒక్కటొక్కటే పదాలు నేర్చుకుంటున్నాడు ఉచరించస్సు అని నేర్చుకున్నాడు అది అని నేర్చుకున్నాడు అది ఇది అది నేర్చుకున్నాడు అది బస్సు అది వాడు అది బస్సు అది బస్సు అది బస్సు అంటూ ఉండేవాడు అప్పుడు నేను చెప్పాను నువ్వు అనుకున్నది కరెక్ట్ ఎందుకంటే అది అనే పదం యొక్క ప్రయోగం నువ్వు పర్ఫెక్ట్గా చేస్తున్నావు చిన్న వయసులైనా బుద్ధిమంతుడు కానీ దేనికైనా విశేషణం చేసినప్పుడు అదిని అది ఆ కింద మార్పు కాబట్టి అది బస్సు అని అసమానం అనక్కలేదు ఆ బస్సు అనొచ్చు అని చెప్పాను నేను అప్పటి నుంచి ఆ బస్సు అది అలాంటి మార్పు రాదు సంస్కృతంలో ఎలా అలాగే ఉంటుంది తత్ అలాగే ఉంటుంది తత్తింకా అది అది అన్నప్పుడు తత్తే ఆ అన్నప్పుడు సంస్కృతంలో అలాగే ఉంటుంది ఆ భాష యొక్క లక్షణం అది కాబట్టి తత్ ఆ పరమాత్మ సత్ అంటున్నారు కదా ఉన్నది అదేనండి ఉన్నది అదే అసలు లేదు ఈ జగత్తు చూశారా ఇది కనబడేదే ఉన్నది కాదు ఇది ఉన్నదని మీకు ఎవరు చెప్పారు మీరు చేస్తా ఉన్నదనుకుంటున్నారు మా చిన్నప్పుడు నేను తెలుగు తక్కువ చేసినప్పుడు అరే నువ్వు వెద్రి ముఖాలు రాలివి తక్కువ తెలివి తక్కువ నీకు వెర్రి ముఖాలు తెలుసుకో అని చెప్పి వాళ్ళు పెద్ద నేను అలాగే డిప్రెస్ట్ ఉన్నాను నేనేమనుకోకండి వెర్రి ముఖాలు జగత్తు సత్యం వెర్రి ముఖాలు కాకపోతే తెలివి తక్కువ కాకపోతే జగత్తు సత్యం కాదు అది సత్యం సత్య సత్యం అదే సత్యం ఉన్నది అది ఏమిటది ఊ అది ఏమిటో చెప్పు ఎవిటో చెప్పాలా ముక్కు కోస్తా జాగ్రత్త బొడ్డు కోసం పేరు పెడతావు పేరు లేని తత్వానికి బొడ్డు కోసం పేరు పెడతావా పెట్టకూ సరిపెట్టుకోగలను ఓం తత్ సత్ ఓం తత్ సత్ అనిపించినప్పుడు నీ మనస్సుకే ఒక ఉద్ధారము ఒక ఉజ్వలత ఉజ్వలత్వము అనుభవానికి రాలేదు వచ్చిందా లేదా దానికి బుద్ధి కోసి పేరు పెడితేనే మూమెంట్ కావాలా మనస్సు అలాంటి మూమెంట్ పక్కన పెట్టండి ఆ మూమెంట్ కంటే భిన్నమైన మూమెంట్ దానికి అతీతమైన మూవ్మెంట్ ఎలాగా ఓం సత్ సత్ నా అనుభవం మీకు చెప్తున్నా కోదండరాముడు కళ్యాణరాముడు హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత రాముడు అంటుంటే అసలు మనస్సు నిలబట్టం లేదు ఎక్కడ మీరు ట్రై చేయండి ఊహించడానికి ట్రై చేయండి ఏదో సమాసాలు కంఠం చేసి కంఠోపాఠం చేసి పెట్టాం కాబట్టి దొరికిస్తున్నాం తప్ప మనస్సు ఏకాగ్రం కాగలుగుతోందా హనుమత్ సీత హనుమత్ సీత వర్తశత్రుఘ్న లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర పర బ్రహ్మ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందది అదొక మూమెంట్ మనస్సు అలా తీసే మూమెంట్ అలా ఎందుకు ఓం తత్సత్ అని నాకు ఆ మూమెంట్ కంటే ఓం తత్సన్ని ఉన్నప్పుడు ఆ మనస్సు ఏమైపోయిందో తెలిసిన ఎంత అయిపోయింది మీరు గమనించారా మీరు సీతాలక్ష్మణ హనుమంతు అంటే మనస్సు ఎంత ఎక్కడైంది మనస్సులో నెలలో ఉన్నటువంటి సామగ్రంతో బయటకు వస్తుందా లేకపోతే ఎంత అయిందా గమనించాడా ఈ తేడా నీకు ఎవరు చెప్పడు ఈ తేడా నేను ఓపి చేసుకుని చెప్తున్నాను మీకు కాబట్టి ఇప్పుడు విలువ ఉన్న విలువలు తెలుసుకోవడం కూడా అవసరం రాజిముక్కకి రత్నానికి ఉండే తేడా రత్నాలు వ్యాపారి చెప్తాడు ఇక రత్నం బాబు మీరు రాజిముఖ అనుకోకండి చెప్తాడు ఒకసారి రెండుసార్లు చెప్తాడు రత్నాలతో వ్యవహరించి చెప్పినందుకు కానీ వారిని తప్పు పట్టారనుకోండి నోటి మూసుకుంటున్నాను కాబట్టి మీరు సీతాలక్ష్మణ హనుమతు నాకేం వ్యతిరేకం కాదు సీతాలక్ష్మణ హనుమతు ఐ లవ్ ఇట్ బట్ అదంతా నిల్వ ఉన్న సామగ్రిని పైకి తీసుకొస్తున్నారు మీరు మంచి ఆపణీ చేస్తూ ఉంటారు దాని టైం వచ్చినప్పుడు అది చేస్తారు ఇక్కడ టైం అది కాదు ఇక్కడ నిల్వ ఉన్నదాని అంతని కూడా ప్రక్కన పెట్టి మైండ్ని ఎంటీ చేసి మైండ్ని ఖాళీ చేసేసి ఎలాగని మీరు అడగట్టు అది ఒక ప్రాసెస్ ఏమి కాదు ఎలాగో చెప్పటానికి ప్రాసెస్ అయితే ఎలాగో చెప్పచ్చు ఇక్కడ ప్రాసెస్ ఏమీ లేదు జస్ట్ యూ డూఇట్ అంటే దాని మీద అంత ప్రార్థాంతం సిద్ధాంతం చేసి దేమీ లేదు మనస్సుని ఎన్ చేసేసి ఆ ఓం తత్సత్ ఆ ఖాళీ అయిపోయి మనలో ఉండే సంస్కారాలను తానే విడిచిపెట్టేసినటువంటి మనస్సుతో మీరు ఆ ఆకాశమువలే హద్దులు లేని ఆ పరమాత్మతత్వాన్ని భావన చేయండి మీరు నన్ను మీరు అడిగితే ఏది చేలిక సీతాలక్ష్మణ హనుమం అది భావన చేయటం చేం తత్సతే తేలిక అని మీకు ధ్యానానికి ఓం తక్షతను మించింది నేను ఎక్కడ నుండి అంటే మీ మనస్సుకి ఎప్పుడైనా ఖేదము కలిగినట్లయితే మీరేం చేస్తారంటే నితారుగా కూర్చొని కళ్ళు మూసుకొని నిండా గాలి పెంచి గాలిని విడిచిపెడుతున్నప్పుడు ఓంకారాన్ని భావన చేయండి అలా ఓంకారాన్ని భావన చేయడం ద్వారా మీ మనస్సులో ఉండే కంటెంట్ సామగ్రి మీరు బాగా సామగ్రి అంతా పోగేసి పెట్టారు కొంతమంది ఇంట్లో ఎంత సామాన్లు పోగేసి పెడతారో చెప్ప శక్తి ఉంటారు నేను ఒకసారి ఒక వేదికను ఎక్కడో నేను రోజు ఇక్కడో ఇరవై ఒక కుర్చీ టేబుల్ వేసి టోపు లేదు అంత సామాన్తోంది కుర్చీ టేబుల్ వేసే టోపు లేదు అంటే అతను ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ స్టూల్స్ ఉంటాయి చూడండి ఇలా పొట్టిగా స్టూల్స్ ఉంటాయి అలాంటి స్టూలే ఇదికొకటి వేసి ఇది రెండు వేసి ఒక దాని మీద పల్లెము ఇంకొక దాని మీద నేను కూర్చొని భోజనం వేస్తాను ఇది కానీ నాకు తర్వాత నాలుగు కూర్చుని తినేసి నేను ఈ రెండు పెట్టడానికి కూడా చూడలేదు అప్పుడు వాటి అన్నిటి ఒకటి చూసేసి ఇది వేసి ఇది వేసి ఆ పళ్ళెం ఆ పల్లెంలో అన్నమాన్ని వండిస్తే నేను తినేసి బయటపడతాను జనుల అలా ఉంటాయి అలా అంత సామాగ్రి నిండి ఉంటుంది మనస్సుల ఆ సామాగ్రి మీకు భేదాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ సామాగ్రి ఇట్ ఒకటి అట్టింటి ఒకటి అట్ల నుంచి ఒకటి అలాగే ఉన్న నీరు నిలవ నీరున్న చెరువులో నుండి బుడగలు వస్తూ ఉంటాయి కదా బుడగ అక్కడో బుడగ అక్కడో బుడగ ఎక్కడో బుడగ వస్తూ వస్తూ ఉంటాయా బుడగొచ్చినప్పుడల్లా ఏమవుతుంది వాసన వస్తూ ఉంటుందా అలాగే ఈ మనస్సులో నిలవ ఉన్న సామగ్రి అంతా పెట్టుకుని ఉన్నట్టు ఇక్కడి నుంచో ఛాటు అక్కడి నుంచో చాటు అలా పైకి వచ్చినప్పుడల్లా మనస్సు ఖేదం అంటూ ఉంటుంది ఈ విధంగా మనస్సు సృష్టించే ఖేదము అంటే వాస్తవికత ఉండదు మనస్సు నిర్మాణం చేసి దేవుడు అవుతుంది సత్యమవుతుందా అసత్యమవుతుందా అసత్యమే ఉంది మనస్సు ఒక దెయ్యాన్ని సృష్టిస్తుంది దేవుడు సృష్టించడం దెయ్యాన్ని మనస్సు సృష్టి దేవుడు దేన్ని సృష్టించడం మీరు అలా అనుకుని అలా అనుకున్నాడు దెయ్యాన్ని దేవుడు సృష్టించాడా దేవుణ్ణి సృష్టించడు దెయ్యాన్ని దేవుని సృష్టించి మళ్ళీ ఆ దెయ్యంతో దెబ్బలని ఆ దెయ్యాన్ని దునుమాడి దాన్ని హతమార్చి ఇది ఇది పిచ్చా అన్నాడా సృష్టించడం మనస్తే పోలేదు ఇప్పుడు దీట్లో ప్రవేశించారు ఎప్పటికీ తెలియదు కాదు కాబట్టి దెయ్యాన్ని దేవుడు సృష్టించారు మరి ఎవరు సృష్టిస్తారు మనస్సు సృష్టిస్తుంది ఈ మనస్సు ఏం చేస్తుందంటే తాను సృష్టించిన దాన్ని తానే విశ్వసిస్తుంది ఎలాగా దేవుడు సృష్టించాడని పేరు పెట్టి విశ్వసిస్తుంది ఇప్పుడు తాను సృష్టించినప్పుడు ఇది నేను సృష్టించింది అనరా దీంట్లో ఒక వాస్తవికత లేదని ఎరవద్దు ఆ తెలివితే మనస్సుకుండా కాబట్టి మీరు ఓంకారాన్ని ఎప్పుడైతే భావన చేస్తారో మనస్సు ఖాళీ అయిపోతుంది అనగా మనస్సు తనలోని వాసనాలకు అతీతంగా ధాన్యత అయిపోతుంది ఆ స్థితిలో అటువంటి మూవ్మెంట్ ఆఫ్ మైండ్ దట్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ మైండ్ ఇన్ మైండ్ ఓవర్ మైండ్ ట్రాన్స్టెన్స్ ఇట్ సో లిమిటేషన్ ట్రాన్స్టన్స్ ఇట్ సో కంటెంట్ ఆ స్థితిలో మీరు యున్ కమ్యూనియన్ విత్ ద రియాలిటీ తెలిసిందండి కాబట్టి ఓంసెస్ చాలా గొప్ప బ్రహ్మణ శ్రీవిధో శ్రీవిధ స్మృత సో ఈ మొత్తం జగత్తంతా కూడా ఆ పరమాత్మయండే అధిష్టానము కలిగి ఉన్నది బ్రహ్మ అంటే చెప్తున్నా ఈ జగత్తంతా కూడా పరమాత్మయే నిలిచి ఉన్నది రజ్జువు నందు సూర్య ప్రకాశమునందు ఎండమావులు వలె ఈ జగత్సో పరమాత్మయూ కళాభాషస్తో పరమాత్మయుడు నిలిచి ఉన్నది ఆ పరమాత్మకు ఒక రూపము కానీ ఒక నామము కానీ లేదు పరమాత్మకు బ్రాహ్మణ క్షత్రియ ఇటువంటి ఇటువంటి క్యాష్ ఉండదు దేవుడికి ఒక టోకెన్ నోమ్ టోకెన్ నోమ్ అంటే సింబాలిక్ పేరు మనం పెట్టుకుంటాం అటువంటి టోకెన్ నేమ్ ఏమిటంటే ఓం తత్ సత్ చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు తన పేరు తానే చర్చకు వస్తాక రాడు అలాగే పరమాత్మ ఈ జగత్తును తన ఎందు ప్రకాశింపజేస్తున్నప్పుడు తన పేరు తానే చర్చకు పరమాత్మను మహామ పేరు పెట్టుకోవాలి ఇటువంటి పేరు ఉండాలి చూకని నే అది పరమాత్మను నిర్దేశించేటువంటి ఒక నామధేయమయ్యి ఉండాలి ఇప్పుడు పేరు ఎలా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కట్టివేసేదిగా ఉండకూడదు స్వరూపాన్ని చూపించేదిగా ఉండాలి సో కాబట్టి మనం ఏ పేరు పెడితే ఆ పేరుకే ఆ శిష్యుని కలుపుతుంది కాబట్టి యోగ్యమైన పేరును మనం ఎంచుకుని పెట్టుకోవాలి ఇక్కడ పరమాత్మ మహర్షులు మన తరఫున మహర్షులు ఓం తత్ సత్ అనేటువంటి పేరును నిర్దేశించి ఉన్నారు జనులు సాంసారికములైన దుఃఖములతో సతమతమైన ప్రతి సందర్భంలోనూ కూడా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే తమ మనస్సును ఖాళీ చేస్తుంది మనస్సును ఖాళీ చేయటం అనేది అభ్యాసం చేయాలి మనస్సును ఏకాగ్రం చేయడం కష్టం ఖాళీ చేయడం స్థాయి మనస్సును ఏకాగ్రం చేయడం ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ ఎర్పో ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్ అందేపో యూ కెన్ ఫెయిల్ ఆల్సో మీరు చేయలేకపోతే మీరు మనస్సు కష్టపెట్టుకుంటారు నేను ఫెయిల్ అయిపోయాడని ఖాళీ చేయడం ఇట్స్ నాట్ అన్ ఎఫర్ట్ కాబట్టి దానికి ఫెయిల్ అవ్వడం అలా ఖాళీ చేసి పెట్టుకుంటే ఆ ఖాళీలో అంటే పదము ప్రతీకలకు అతీతంగా మైండ్ వెళ్ళిన సందర్భంలో అటువంటి స్థాయికి మనస్సును తీసుకువెళ్ళగలిగేటువంటి శబ్దము ఏది శబ్దము నిర్దేశము యస్థాం ఏదంటే ఓం తత్ సత్ ఈ ప్రత్యే ఇంగ్లీష్లో దత్ దత్ ప్రత్యేది దత్ అండి సత్తు అన్నది ఇంగ్లీష్లో ఈజీ అయింది మీరు ఆ సత్తు కొంచెం మీకు వ్యాకరణ పరిజ్ఞానం ఉంటే మీరు తక్కువను పట్టుకోగలుగుతారు ఆ సత్తులో ఉండే స్థి అది ప్రత్యయండి స్ ప్రత్యయం అత్త శత్రు ప్రత్యయమంటారు అత్తది ఆ ప్రత్యయం తీసేస్తే ఏం మిగిలింది రిస్క్ మిగిలింది నిజానికి రిస్క్ కాదు అస్క్ అస్తే ఇంగ్లీష్లో భూ సత్తాయాం ఆ భూయే ఇంగ్లీష్లో బి అయింది మన వాళ్ళు వచ్చి పలు మన వాళ్ళు ఆల్రెడీ బీ చేసి పెట్టారు భూ భూ అంటే బిఏ అయిందిగా భూ సత్తాయాం భూదేవి భూదేవి ఏమిటండి భూదేవి అండి భూదేవి కాదు అలా ఉన్నారు జనాలు అక్షరాల ఉచ్చారణ కూడా తెలుగు అక్షరాల ఉచ్చారణ కూడా సరిగ్గా చేయకపోవడం కారణం ఏంటంటే వాళ్ళకి పాఠం చెప్పిన వాళ్ళ దోషం వాళ్ళ దోషం కాదు వాటెవర్ కాబట్టి ఈ విధంగా పరమాత్మకు నిర్దేశము చూద్దాం హాషకారులే ఉంటారు ఓం తత్సద్ది సో ఓం తత్సద్ అనేది నిర్దేశము నిర్దేశము అంటే ఏంటండి నిర్దిష్ట అనేన ఇది నిర్దేశ అనే నిర్దిష్ట దీన్ని కరణం ఉత్పత్తి అంటారు అంటే దీంతో పాయింట్అవుట్ చేస్తాను అనేన నిర్దేశం అవుతారు అంటే అర్థం వివిధో నామ నిర్దేశ మూడు రకములుగా పేరు పెట్టి ఆ పరమాత్మని మనం నిర్దేశిస్తున్నాము మూడు రకములుగా పేరు పెట్టి నిర్దేశిస్తున్నాము సో మీకు ఎటువంటి పేరు అవ్వాలంటే ఆ పేరు ఎటువంటిది అవ్వాలంటే పరమాత్మకి ఆ పేరు మిమ్మల్ని మీ మనస్సులో నిల్వ ఉండే వాస్తవాల నుండి పైకి తీసుకుపోయి అవ్వాలి అలాంటి పేరు పెట్టుకోవాలి అంతేకాదు పేరు గుర్తొచ్చినప్పుడల్లా భూర్మను ఏది విధించే పేరు పెట్టుకోకూడదు పేరు లేకపోతే అలా మన వాసనలు అలాగే ఉంటాయి మన దుఃఖాలు అలాగే ఉంటాయి మన ఖేదములు అలాగే ఉంటాయి పేరు మాత్రం ఉద్యోగా అలాగే ఉద్యోగా అంటూ ఉంటాయి అలాంటి పేరు వల్ల ఉపయోగం ఏమిటి ఏ పేరైతే నేను వేల దీన్ని గట్టిగా కాపాడిస్తున్నాను మీకు మంచి పాయింట్ అని అలా చెప్తున్నాను ఏ పేరైతే మీ మనస్సులో నీలలో ఉన్న మీరు వంటి వాసనలు సంస్కారములు స్మృతులు వీటన్నిటికీ అతీతంగా మనస్సు ఖాళీ అయిపోయి ఇట్లా చేసి మిమ్మల్ని పైకి తీసుకుపోతుందో అటువంటి పేరు ఒకటి పెట్టుకోవాలి అది పరమాత్మగా అలా పెట్టుకోవాలి దాన్ని పరమాత్మ స్వరూప పరిజ్ఞానం కలిగిన మహాత్ముడు అలాంటి పేరును మనకి భావన చేసి మనకి సమర్పించారు సో బ్రహ్మణ వేదాంతేషు బ్రహ్మ బుద్ధి బ్రహ్మ యొక్క నామము స్మృత అంటే చింతిత భావన చేశారు స్మరించడం అంటే భావన చేయటం ఎక్కడ ఎక్కడ భా ఎవరు భావన చేశారు బ్రహ్మబుద్ధి ఆ పరమాత్మ యొక్క స్వరూపం తెలుసున్నవాడు భావన చేశారు ఒకడు వచ్చి నేను దేవుణ్ణి చూశాను దేవుడు చూసేవరా అంటే నేను తెల్లవారుదావు తెల్లవారుదా ఉన్నావు రాత్రిలో కాలంలో చూశానండి దేవుడు కనపడ్డాడు నాకు అంటే ఎలా ఉన్నాడు రా దేవుడు అంటే పీఠం వేసుకొని కూర్చొని దేవుడు కనపడి నీకు ఎవరన్నా చెప్పాడంటే చెప్పాడు ఎవరు చెప్పాడంటే నాకు దేవాలయం కట్టమని చెప్పాడు మన దేవ మన దేశంలో ఎన్నో కొన్ని దేవాలయాలు ఇలా ఉద్భవించాయి అన్ని దేవాలయాలు ఇలా వచ్చినాయని నేను అన్ను ఇలా స్థల పురాణాల్లో చూపించినట్లయితే వాళ్ళు ఇలాగే రాస్తారు ఆ దేవుడు కనపడి సరే నన్ను నేను ఈ వర్షాన్ని పెంచుకుంటున్నాను దిక్కు లేకుండా అయిపోయాను తిండి తిప్పకుండా లేదు ధూపదీప నైవేద్యాలు నాకు లేకుండా అయిపోయాయి మీరు అందరూ కనుక భోజనాలు చేసేస్తున్నారా ఇదే నా దిక్కు నైవేద్యం లేకుండా చేసేసారా అని ఒకటైతే కనపడి చెప్పాడు దేవుడు ఎలా ఎవరు క్వశ్చన్ చేయరు ఎందుకని ఎందుకని క్వశ్చన్ చేయరు క్వశ్చన్ చేయకూడదు అని నిశ్చయించుకుని కూర్చొని ఉంటారు లేదు లేదంటే వచ్చారు మీ నీ తరవలన గడిచిపోయింది నీ అంటే మన మన తరవలన గడిచిపోయింది ఇప్పటి తరంతో ఈ వేషాలు కుదరవు ఇప్పుడు కుర్రాళ్ళు వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు ప్రశ్న అడిగిన పెద్దవాళ్ళు ముఖం ఉడుచుకుని వాళ్ళని కోపంగా కూర్చున్నారు దాంతో ఇంకా వాళ్ళు ప్రశ్న అడగడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పెట్టేసి లేట్ కష్టపడుతున్నారు ఇంకా అసలు నిష్కేషన్ ఎందుకంటే వీళ్ళని అడిగినా ఉపయోగం లేదు వీళ్ళు చెప్పేది ఏమి ఉండదు పైగా కోప్ప పడుతున్నారు చికాకు పడుతున్నారు కాబట్టి వీళ్ళని ప్రశ్నలు అడగడం అవసరం అన్ని స్కీమ్ చేసేసుకుని యువకులు యంగ్ పీపుల్ చెరువులను ప్రశ్నలు అడగడం మానేస్తారు వాడు ప్రశ్నలు అడగ ఎందుకంటే అడిగితే ఓసారి అడిగితే మీరు చక్కగా సమాధానం చెప్పి ఎంకరేజ్ చేస్తే రెండోసారి అడుగుతారు మీరు అడిగిన వెంటనే వాళ్ళు క్రీవాట్లు పెట్టేసి పెడముఖం పెట్టారు వాడు పెడముఖం పెట్టుకుంటున్నాడు ప్రశ్నలు అడగట్లేదు అడిగితే వాళ్ళు ప్రశ్నలు అడగడానికి మీకు స్వాతంత్ర్యం ఇస్తే మీ డెబ్భై ఏళ్ళ వాసన తిప్పు వదిల కొడతాను కుర్రా దేవుడు అలా ఉంటాడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటాడా దేవుడు అది ఆయన వాసనల నుంచి పట్టుకోవచ్చు అలాంటి వాళ్ళు పెట్టినటువంటి దేవుడు దేవుడు వాళ్ళు చెప్పి ఆ దేవుడి నుంచి వాళ్ళు చెప్పే మాటలు అదెంతటి మాటలు ఏమన్నా దేవుడికి భూపదీ ప్రైవేద్యాలు లేక ఇబ్బంది పడుతున్నట్ట నాకు చెప్పాడు మీరందరూ సందాలు ఇవ్వండి నాకు అని అన్నాడనుకోండి వాడు చెప్పిన దేవుడు ఎంతటి దేవుడా దేవుడు భూపదీ ప్రైవేద్యాలు లేని దేవుడు మిమ్మల్ని నన్ను ఏమి ఉద్ధరిస్తాడు తన భూపదీ ప్రైవేద్యాన్ని తాను కద్దుబడి చేసుకోలేని దేవుడు ఈ అవ్వరుడు ఏంటంటే ఈ ఇన్లిటరేట్ సో దొరికాడు ఆ దేవుడికి భూపదీక నైవేద్యాలు ఏర్పాటు చే చదువుకున్న వాడికి కూడా రకాలు ఇల్లిటరేట్ అయ్యి ఉండాలి వాడు దొరికాడు భూపదీక నైవేద్యాలు ఏర్పాటు చేయటానికి దేవుడికి దేవుడు కూడా కొంచెం తెలివితేటలతో కొంచెం చదువుకున్న వాడినే ఎంచుకోవచ్చు కదా అది కూడా దేవుడు ఆ దేవుడి వల్ల నీ దేవుడు బ్రహ్మ విద్ధి చింతిత బ్రహ్మవేత్తలు అంటే పరమాత్మ యొక్క స్వరూపం తెలిసిన మహాత్ములు వాళ్ళు భావన చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు దాని మీద శోధన చేస్తున్నారు చేసి నిర్దేశం చేశారు ఎక్కడ వేదాంతు అంటే ఉపనిషత్తుల ఆ నిర్దేశం ఓం తత్సతే చాలా గొప్పది ఊరికే ఓం తత్సతలే ఓం తత్స ఓం తత్స అలాగా అది అలా కాదు అంటే దాట్ ది పర్పస్ మళ్ళీ తబలాల్లో కట్టిద్దు ఓం దర్శదు అలా కాదు బాల్యే ఓం దర్శదు ఓం దర్శతుంది అలా కాదు కళ్ళు నిటాలిలో కూర్చొని కళ్ళు మోసుకొని గాలికి నిండా తీల్చుకొని ఇది పెట్టేప్పుడు మన వస్తున్నాం ఆ వాస్తవాల నుండి అతీతంగా పైకి పోతాం అంటే మీ భయాలు మీ కోరికలు మీ దుఃఖాలు మీ బెంగలు మీ సంసారం ఉంది కదా బోర్డు సంసారం తనలేసుకుండా దీన్ని కనీసం కొద్దిసేపు పఠన పారేసి ఖాళీ చేసుకొని ఆ పరమాత్మను ఏది ఉన్నదో అది ఏ ఉన్నది మీ కాదంతా కూడా మీరు కల్పించుకున్నదే అనే సత్యాన్ని తెలుసుకుంటూ శ్రవణం చేయటం ద్వారా ఆ సత్యం మీ మనస్సుకు ద్వారా వస్తుంది ఆ సత్యాన్ని భావించుకుంటూ మీరు అని ఆ సైలెన్స్లో అలా నిలిచి ఉండి మళ్ళీ సైలెన్స్ డిస్టర్బ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ నిండా ఆడిపించడం ఓ సత్య అని ఆ విధంగా మీకు ధ్యానం చేసినట్లయితే మీ ఖేదములు శోకములు గంగలు అన్నీ కూడా నిశ్చయంగా తొలగిపోతాయి అంటే మరి అయితే మా వాళ్ళు పరీక్ష రాసే కొట్టారా నిశ్చిత రాసే మీకు మరి ఏమవుతుంది అది గ్యారంటీ లేదు మరి ఏమవుతుంది అనిసత్తు ప్యాస్ అయినా పర్వాలేదు ప్యాస్ అవకపోయినా పర్వాలేదు వివేకం మీకు వస్తుంది అలాగా దట్ ఈ వర్క్స్ లైక్ దాట్ ఏ అవిశత్తి కంపెనీ ఉద్యోగాలు లేక ట్యాక్సీలను ఇంబర్లు గడుపుతున్నారు అనుసత్తు ప్యాస్ కాదు మా పిల్లవాడు ఎపిసోడ్ చేసిన వాళ్ళని ఆశీర్వదించండి స్వామిజీ అన్నారు అమ్మా చూడండి నేను ఆశీర్వదిస్తే ఒక పేసం కాకపోతే నా ఆశీర్వదనం పొందుపోతుంది తర్వాత వాడు కావాల్సింది ఏమిటో నేను తెలుసుకుని ఆశీర్వదిస్తాను ఇది కాల్గా నా పూని అలాగే నాయన శుభం పూజ నీకు శుభం పొందడం కాక అని నేను ఆశీర్వదించ అది ఇప్పుడు ఎపిసోడ్ పాస్ అయితే శుభమా ఫెయిల్ అయితే శుభమా ఏమో కొంతమందికి పాస్ అయితే శుభం కొంతమందికి ఫెయిల్ అయితే శుభం అదేమిటో ఆ పరివాళ్ళు చూసుకుంటాడు వీడికి శుభం కలగాలి నా కోరికది కాబట్టి మీ సాంసారిక బంధములను మండే అటాచ్మెంట్స్ వీటన్నింటినీ పక్కన పెట్టి అతీతంగా పండే ఇవన్నీ సత్యం కాదు ఇది ఉండవు ఉన్నది కాదు సత్యం కాదు కాదు అంటే అదే ఆ మాట ఉన్నదేదో అది అది ఉన్నదేమిటో చెప్పండి అది అదంటే నోటితో చెప్పేది కాదు కానీ అదే ఓట్ దాన్ని నోటితో చెప్పేది కాదు దాంట్లో విలీనమై కూర్చుండుట సంభవమే అలా కూర్చుంటుట ద్వారా అంటే మీరు మంచి సంస్కారం ఉండాలి అంటే వేదాంత సంస్కారం తెచ్చిపెట్టుకుని చక్కగా విజ్ఞా శ్రవణ మననాలు చేసిన వాడికి అని విధ్యాసము చాలా సరళంగా లభిస్తుంది ఆ విధంగా మహాత్ములు బోధించినారు ఇప్పుడు ఎవరైంది బ్రాహ్మణ నిర్దేశేనా త్రివిధేనా సో బ్రాహ్మణులు అంటే బ్రహ్మ అంటే పరమాత్మ పరమాత్మను బోధించే బ్రహ్మ వేదము దానిని అధ్యయనం చేసినటువంటి వాడు బ్రాహ్మ వాళ్ళు ఏం చేశారంటే ఆ మూడు రకముల నిర్దేశమును పట్టుకున్నారు వాళ్ళు వైదికులు అలా ఉండేవారు వేదాధ్యయన తత్పరులు అలా ఉండేవారు ఓము తత్ సత్ అలా ఉండేవారు ఆ ఓము తత్వ సత్ దానికే పరిమితమై ఉండేవారు వాళ్ళు ఆ మూడు నామములను పట్టుకున్నారు పట్టుకుని ఏం చేశారు వేదాచ యజ్ఞాచ విహితా నిర్మితా పురా పూర్వం అది పూర్వము అంటే సృష్టి సృష్టి యొక్క మాట పేడు ఓం సత్ సత్ అనే మూడు రకముల నిర్దేశము చేతనే వేదములు ఆవిర్భవించినవి ఆ వేదములలో ఓం తత్ సత్ ఉన్నాయన్నమాట ఆ ఆవిర్భవించిన వేదములు యజ్ఞములను విధించినవి ఆ యజ్ఞములను అనుష్ఠించిన వారు బ్రాహ్మణులు అయినారు కాబట్టి పరమాత్మ ఓం తత్ సత్ అనే నామనిర్దేశముతో కూడిన వేదములు వేదములకే విధింపబడిన యజ్ఞములు వాటిని అనుష్ఠించే బ్రాహ్మణులు మొత్తం ప్రక్రియ అంతా కూడా ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినది ప్రధానంగా ఇక్కడ చెప్పారు దీతావన్నీ కూడా పరమాత్మ నుంచే వచ్చాయి కానీ ఇక్కడ కేవలము వేదములు యజ్ఞములు అన్నారు బ్రాహ్మణ మాత్రమే పరిగ్రహింపబడినది సో ఆ విధంగా జరిగినది పూర్వం ఇది పూర్వము ఈ విధముగా అయినది అని ఎందుకు చెప్పడం ఈ కథంతా ఈ వృత్తాంతము ఎలా అన్నట్లయితే ఆ ఓం తత్ సత్ అనే నామనిర్దేశము ఏది కలదో అది చాలా గొప్పది సమ ఎంత గొప్పదంటే పరమాత్మ నుండి వచ్చినది పరమాత్మకు చెందిన నామనిర్దేశము వేదములకు చెందినది ఆ వేదముల నుండి వచ్చిన యజ్ఞములులో ఈ ఓం తత్ సత్ ప్రవేశిస్తుంది వాటిని అనుష్ఠించిన బ్రాహ్మణులు ఓం తత్తు సత్తుని ఆరాధిస్తారు అంత విలువ దాగితే అని చెప్పుట కొరకై ఈ వృత్తాంతమును శ్రీకృష్ణుడు చెప్పినాడు శ్లోకముందాము ఓం తత్సేశ్రహ్మణి బ్రాహ్మణ్చ జ్ఞాతపురా ఒక చిన్న ధ్యానాన్ని చేద్దాము పెద్ద ధ్యానమేం కాదు నిటారుగా కూర్చొని కొంచెం నడుగులు సాంతీయాలి నిటారుగా కూర్చోవాలి చేతులు రెండు ముగీలో పెట్టుకుని ఈ రాజుగా కూర్చుండి ఒకసారి మనస్సు చేసి చూసి అదెలాగా తగద్దుట్ ఒక ఛాలెంజ్ మనస్సులో ఈ మనస్థితుల్లో ఇంతవరకు ప్రోబడి ఉన్న భావనలను సంకల్పములను వాసనలను భయములను కొట్టెలను అన్నింటి అంటే ఇల్లు ఖాళీ చేసినట్లుగా నేను ఈ మనస్సును ఖాళీ చేయగలనా అది చాలెంజ్ ఎందుకు చెయ్యలేను ఇంట్లో సామాన్లు పెట్టిన నేను సామాన్లను తీసేసి ఖాళీ చేయగలుగుతాను కదా అలాగే ఈ మనస్సులో ఈ సామగ్రిలను కనీ పెట్టిన ఇప్పుడు ఈ సామగ్రులంతీ కూడా పక్కన పెట్టి పెట్టినాను ఇప్పుడు మైండ్ ఖాళీగా ఉన్నది ఎంత ఎంత చుట్టుపక్కల వచ్చే శబ్దాలని ఇగ్నోర్ చేయండి పట్టించుకోకండి మైండ్ ఖాళీగా ఏమీ లేదు మనస్సులో ఖాళీ చూడండి ఖాళీగా ఉన్న మనస్సు ఎంత విశాలంగా ఉన్నదో గమనించండి హద్దులు లేని ఆకాశము వలె ఉన్నదే ఈ మనస్సు అబ్బో ఇప్పుడు నిండా గాలి విడిచుకుని గాలిని విడిచుకుంటూ మానసికంగా మనస్సుతోటే సత్ అది సత్ ఆత్మ సత్యం మళ్ళీ తిండా గాలి పీల్చుకుంటాం గాలి విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని మానసికంగా భావన చేస్తాం తత్ సత్ ఆ పరమాత్మ సత్యం పరమాత్మయే సత్యం అందరే మనస్సుకు దొరకని ఆ పరమాత్మయే సత్యము మళ్ళీ నిండా కనిపించి ఆ పరమాత్మయే నా హృదయమునందు ఉన్నాడు మళ్ళీ స్వీన ఉండ మళ్ళీ కాలి విశ్రాంతిగా కూర్చుండి నల్లగా కనుకోవడం ఓం పూర్ణ పూర్ణ మేడం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణశమాద పూర్ణమేవాశిష్యే